కీర్తన తొంభై రెండు ఎదురేది ఎంచిచూడ ఇతని ప్రతాపానకు పది దిక్కులను భంగపడిరి దానవులు ఎక్కువగా వినోదానకితడు తేరెక్కితేనూ ఎక్కిరి దైత్యులు కొర్రులిందరుగు చక్కగా నితడు చేత చక్రమిత్త మాత్రం దిక్కుల పరువిత్తిరి తిమ్మరి అసురలు దట్టమైతని భేరిదగనాదు ఉత్పాతాలు వైరిపురములందూ అట్టె గరుడమటుమి ముట్టితేను కిట్టిదనుజల కపకీర్తి తుదముట్టేను అలమేలు మంగ విభుడు విధులే గితే ఖలు యముని కట్టెదిరికీ ఎలమి శ్రీవేంకటేశుడేపుమీరజొచ్చితేను ముగి దైత్యసతులు మూలమూలచుక్షిరీ